రాత్రి నిద్రపోయే వరకు నీకు గుర్తు రెండే రెండు నా ఇల్లు నా శరీరం నా ఇల్లు నా శరీరం నా కుటుంబం లేదంటే లేదు నా ప్రపంచం ఇట ఎన్న చెప్పుకోవచ్చు నా ఇల్లు నా శరీరం నా కుటుంబం నా ప్రపంచం సరేనయ్యా నా సృష్టి ఇంకా కొద్ది అవతలకి చెప్పంటే నా సృష్టి ఈ మరి వీటి నుంచి విడిపెడితే ఆధారం నేనేగా ఆధారం నేను తీసేస్తే నా శరీరం లేదు నా కుటుంబం లేదు నా ఇల్లు లేదు నా ప్రపంచం లేదు నా సృష్టి కూడా లేదు అది సింపుల్ యాజ్ కాబట్టి గురువుగారు ఏం చేస్తాడయ్యా ఒకటే పని చేస్తారు ఈ ఆరు లక్షణాలను ఎక్కడ ఆగిపోయేది వస్తాయి ఆరు మజిలీలు అనమాట ఇక్కడెక్కడ ఆగిపోతూ ఉంటాడు అనమాట ఎక్కడ ఒకటి నా శరీరం దాని గురించి చెప్తాడు పంచకోశ విచారణ నా కుటుంబం నీ కుటుంబం ఎక్కడుంది రా బాబు అంతా ఈశ్వర కుటుంబం ఉంది కానీ నీ కుటుంబం లేదు ఉంటే ఈశ్వర కుటుంబం ఉంది కానీ నీ కుటుంబం లేదు నాయన అని రెండోదాన్ని ఎగరగడతాడు మూడవది నా ఇల్లు ఏమండి అక్కడ మూడంతస్తుల మేడ ఉంది ముప్పై మూడు మేడగా మార్చాలనుకుంటున్నాను అది ఎంత ఎంత కష్టం అనుకుంటున్నారు మీరు చాలా కష్టమండి బాబు ఆమె నా ఇల్లు నేను వెళ్ళకపోతే ఎలాగ నేను లేకపోతే నా ఇల్లు ఎక్కడ ఉంది నా ఇల్లు లేకపోతే నేను ఎక్కడున్నాను అని ఇంటితో తాదాత్తి సరే బాబు శరీరమే నీళ్ళు రన్ అయినా ఆ మట్టి గోడలు ఇల్లు కాదు ఆ ఏదో బ్రహ్మాండమైన భవంతి కట్టానంటున్నాను ఆ భవంతి కాదురా బాబు నీ ఇల్లు అని శరీరి నిర్ణయం చేస్తారనమాట నిర్ణయం చేస్తే ఏమైంది ఇప్పుడు శరీరం అన్నా గొడవ పోయి నీ కుటుంబం అన్నా గొడవ పోయి నీ ఇల్లు అన్నా గొడవ పోయి ఏమండీ ఈ మూడు లేవంటున్నారు గాని నా బంధువులు నా ప్రపంచం మరి వీళ్ళంతా ఉన్నట్ట లేనట్ట ఇంతకి ఎంతో మంది నన్ను అభిమానించేవారు ద్వేషించేవారు భూషించేవారు దూషించేవారు విమర్శించేవారు ప్రశంసించేవారు ఇట్లా చాలా మంది ఉన్నారే నా ప్రపంచంలో కోరే బాబోయ్ నువ్వు నిద్రపోయేవరన్నాయినా వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు నీ చిన్న నిద్రలో లేనివాడు పెద్ద నిద్రలో ఎలా ఉంటాడు చిన్న నిద్రలో నేను ఎవడు కాపాడుతున్నాడో పెద్ద నిద్రలో కూడా వాడే కాపాడుతాడు ఆయన వాడు మాత్రమే ఉన్నాడు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు లేరు బాబు ఈ సత్యాన్ని తెలుసుకో అయిపోయింది నాలుగు అంశం కూడా అయిపోయింది ఎందుకని వీళ్ళెవరు చిన్న నిద్రలో లేరుగా చూడండి ఎంతో ప్రేమాస్పదులుగా మెలకు వ్యవహారం చేసినట్లు కనబడతారు చేసినట్లు కనబడతారు అంతే వ్యవహరిస్తున్నలా వాళ్ళు వ్యవహరించినట్లు కనబడుతున్నారు కానీ అదే గాఢ నిద్రావస్థలోకి పోయాడు సుశుత్తి తన్నా పోయింది ఈ మత్ నా ఇల్లు నా కుటుంబం పోయింది నా ప్రపంచం పోయింది ఆ అన్నీ పోయినాయి ఇన్ని పోయినాయి అంటున్నారు కదా సృష్టి అలాగే ఉంది కదా సరేలేవయ్యా సృష్టి కాలత్రయంలో ఏర్పడింది ఈ మొదటి నాలుగు కూడా ఏమో కర్మత్రయంలో ఆ సృష్టి ఏమో కాలత్రయంలో ఏర్పడింది అరే అది దాని చక్రం అది దీని చక్రం ఇది ఇది దాటి దాన్ని తెలుసుకున్నాం అనుకో నీ సృష్టి అంట వింటరాబ్బాయి నీ సృష్టి ఎక్కడుంది అసలు అనంత విశ్వంలో బ్రహ్మాండాలు ఒక నిపురవలలాగా విశ్వలింగాలలాగా బుడగలలాగా వెదజల్లబడుతుండే మరలా ఎక్కడ పుట్టయో అక్కడే పోతుంది దానికి ఉత్పత్తిలు అయ్యింది తప్ప అక్కడ ఇంకేమి లేదు మళ్ళీ నేనంటావేంటి నా సృష్టి అంటావు నువ్వు లేవు నీ సృష్టి లేదు అవతల పరం పరాత్పరాంది అయిపోయింది వేదాంతం మామూలు మాటల్లో చెప్తే ఇంతే సింపుల్ యాజిట్ ఇప్పుడు చదవండి ఇంతగా కష్టించి నిర్మించుకున్న రాఘభవంతి ఒకనాడు కూలిపోతుందన్న నగ్న సత్యాని మనిషి గుర్తించలేకున్నాడు చెప్పేసా ఇప్పుడు ఎంతో ఉత్సాహంతో ఊహించి కట్టుకున్న సంగత్వ సదనము ఇసుక గోడ ఇసుక గూడు కదిలిపోతుందని గ్రహించలేకపోతున్నాడు అందరికి కామన్ దొరికిందండి సంగత్వ సదనం అందరి ఇంటి పైన పేరు ఏదో రాసుకుంటారు కదా బాబా నిలయం అమ్మ సదనం లేకపోతే వెంకటమ్మ సదనం ఇలా ఏదో వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఎలా కావాలంటే వాళ్ళ సదం పేరు పెడతారు దాన్ని మన మన ఇంటికి పేరు పెట్టాడు సర్వనామం ఒకటి ఉండాలా నేను అనే సర్వనామం ఎలా ఉందో అలాగే మన ఇంటికి ఒక పేరు ఉన్నాడు అది ఏమిటది సంగత్వ సదన్ ఎందుకని ఎంత కష్టపడి తెచ్చానోనండి బాబు ఆ సంగ మన ఇంటికి అందరూ ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సాధకులు అందరూ కూడా మీ ఇంటి పేరు ఏమిటండి మీ ఇంటి పేరు ఏమిటండి మీ గోత్రం ఏమిటంటే దగ్గర పెద్ద గొడవ వచ్చేస్తుంది పెళ్లిళ్లలోనూ సంబంధాలు కలుపుకోవడంలో ఈ వీటి గొడవ మరొకటి సరే వాటి అందరికీ కామన్ ఏమేమి పెట్టారు సంగత్వ సదన్ సంగత్వం అనే ఇంట్లో ఉన్నవరకు అదే నీ ఇంటి పేరు అది ఏదో ఒకనాటికి ఏమైపోయింది అది లేదు ఎందుకని గాఢ నిద్రావస్థలోనే లేదు చిన్న నిద్రలోనే లేదు అది ఏ సంగతం లేదు వాడికి హా